ఇప్పుడు స్వప్నం వీడి కళ వచ్చింది కలలో వీడు బస్సు ఎక్కాడు బస్సు దిగాడు ఎక్కడికో సభకో దేనికో వెళ్ళాడు అక్కడ ఏదో సత్కారమో ఏదో తీసుకున్నాడు మళ్ళీ రైలు ఎక్కాడు ఊరొచ్చాడు ఓకే ఈ ఊరు వచ్చింది సత్యమా మిథ్యా మిథ్య దీని వెనకాలన్న రైలు మిథ్య దాని వెనకాల ఉండే బస్సు అన్నీ మిథ్యా క్రమంతో సహా సర్వము మిథ్యా స్వప్నం అంటే అలాగే ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా ఆత్మస్వరూపము కంటే భిన్నముగా ఉన్నట్లు కనపడతాయి అనాత్మలు బట్ ఎట్ ది సేమ్ టైం ఆత్మయందు కనబడి మాయమయ్యే కనపడకుండా పోయేవే కానీ యథార్థంగా ఉన్నవి కావు స ఆత్మా అస్మాభిథాఖం తథేతి సంప్రకాశిత అగో అట్టే ఆత్మను మేము అస్మాభి అంటే మా చేత మా చేత అంటే ఆచార్యులు మేము బోధించి ఉన్నాము ఎలా బోధించరు యథాఖం తథా ఆకాశమెట్టిదో అట్టిది అని మేము ఇది వరలో బోధించి ఎప్పుడు బోధించరు ఆత్మా హ్యాశవత్ ఇత్యాది శ్లోకై ఆత్మ ఆకాశము వంటిది అని మొదలయ్యే శ్లోకాలు ఆత్మా హ్యాకాశవజ్జీవ అంటూ ఏదో శ్లోకం అక్కడ వెనకాల ఎక్కడో ఉంది మూడో శ్లోకం ఆత్మహ్యాకాశవజ్జీవైర్ఘటాకాశైరి బోధిత అని మొదలుపెట్టిన శ్లోకం దగ్గర నుంచి ఇక్కడ వరకు ఖం యథా సంప్రకాశిత ఆకాశము ఎట్టిదో ఆత్మ అని మేము చక్కగా నిరూపించి ఉన్నాము ఇప్పుడు ఈ పాఠం ఎలా ఉంటుందంటే మనకుండే అనుభవం ఏదైతే ఉంటుందో దానిని పూర్తిగా నిరాకరించేట్లా ఉంటుంది సో కాబట్టి మనకుండే అను అంటే ఆ రకమైన ధైర్యము సాహసము చేయటానికి సిద్ధపడితేనే దీంట్లో మీరు ముందుకు అడుగు వేయగలుగుతారు అంతేగాని పై పైన దాన్ని ఊరికే అంటే చేయాల్సింది ఏమి ఉండదు విచారంలో మాట చెప్తున్నా ఆత్మ విచారం దగ్గరికి వచ్చేప్పటికి ఇప్పుడు ఇది ఎలాగంటే ఇప్పుడు మనిషి ఉన్నాడు మనిషి సంసారంలో ఉంటాడు దుఃఖపడుతూ ఉంటాడు మీరు చూడండి మనిషి బ్రహ్మచారిగా ఉన్నప్పుడు పెళ్లి కాలేదు కంగారు పడతాడు ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం కావాలని కంగారు పడతాడు ఉద్యోగం వచ్చిన తర్వాత మరో కంగారు ఉంటుంది కంగారు ఎక్కడికి పోదు వీడి అభద్రత ఉద్యోగం వచ్చినా పోదు ఉద్యోగం వచ్చేస్తే పోతుందని మీరు అనుకోద్దు ఉద్యోగం వచ్చేస్తే పోవరు ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లించి పాపం కష్టపడిపోతున్నాడు హైదరాబాద్లోనో బెంగళూరులోనో పెళ్లి చేసేస్తే ఇంక వాడు సుఖపడిపోతాడు పెళ్లి చేసిన వాళ్ళందరూ సుఖపడ కన్సల్ట్ చేశారా అసలు పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ సుఖపడిపోతున్నారా ఎంతో ఒక గతానుగతి కో ఒక అందరూ వెళ్ళిన దారిలో పడిపోవడమే తప్ప దీంట్లో ఇది ఒక కమర్షియల్ చూశాను నేను వీడు ఒక్కడు ఫుట్పాత్ మీద నడిచి వస్తూ ఉంటాడు ఫుట్పాత్ మీద నడిచొస్తుంటే మొత్తం రోడ్డంతా కూడా అవతల వైపు పరిగెడుతూ ఉంటారు ఈ మ్యారాఠాన్లో పరుగులు తెస్తారు చూడండి అలా పరిగెడుతూ ఉంటారు వీడు ఎవరినా వీళ్ళందరూ అటేటో పరిగెత్తుకుపోతున్నారని వీడు గంగారుపడు అదేదో ఆ పళ్ళక పళ్ళబొట్ట అది అలాగ ఎక్స్ప్రెషన్ పళ్ళబుట్ట ఉంది అన్నట్టుగా వీళ్ళు పరిగెత్తికెళ్తూ ఉంటే వీడికి డౌట్ వచ్చి ఒకడు నాపుతాడు వాడు ఆగడం అయినా వీడు పట్టేసి రాగుతాడు పట్టేసి రావి ఏ విడని అడుగుతాడు తెలియదానికి తెలియదు నాకు అక్కడ సర్ఫ్ ప్యాకెట్లు అమ్ముతున్నారని అడ్వర్టైజ్మెంట్ సర్ఫో నిర్మాయో ఏదో ఒకటి అలాంటి అడ్వర్టైజ్మెంట్ అది లేకపోతే రెఫ్రిజిరేటరో తెలీదా నీకు రెఫ్రిజిరేటర్లు అమ్ముతున్నారు ఆయన వీడు కూడా మనకు ప్రారంభిస్తాడు గతాను గతికోలు ఒక ఎందుకు మనకి రెఫ్రిజిరేటర్ అవసరమా ఇంకా లేదు వాళ్ళందరూ కొనుక్కుంటారు కానీ మనం కూడా గతారు గతికో లోక కాబట్టి అందరూ పెళ్లి చేసుకున్నారు కాబట్టి వీడు పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకుని ఆ గుది పురుషుడికి కానీ స్త్రీ కానీ ఎవడైనా కూడా ఒక బరువును మెడక్కి కట్టుకుని అలా తిరుగుతూ ఉండడం ఇన్విజువులు కలబడదు కంటికి కలపడాలి రాయి తిరుగుతూ ఉండడం లేదు పుస్తకాలు సంచి మోసపెట్టు తిరిగి వీడి కంటికి కలబడాలి బరువు ఒకటి తిరుగుతూ ఉంటాడు నా పుస్తకాలు సంచి నాకు బరువు కాదు ఎందుకో తెలిసిన దారిలో ఎవడైనా కనబడి పుస్తకం కావాలంటే వాడి చేతిలో పెట్టి నేను చూడంతో వగలిపోతాను నాకు అది బరువు అనిపించదు ఫిజికల్గా బరువు ఎవరికైనా ఇవ్వమంటే కూడా నేను ఇవ్వను ఎందుకంటే ఎక్సర్సైజ్కి దానికి బాగుంటుందని నేను దానిపై కాబట్టి ఇన్విజిబుల్ బరువు పెట్టుకుని తింటూ ఉంటాడు సరే ఆ తర్వాత పిల్లలు పిల్లలతో ఏమైనా సుఖం అనేది అసలు ఉంటుందా పిల్లలతో సుఖమేటండి పిల్లలకన్నవాడు ఎవడు సుఖపడ్డాడు ఈనాటి వరకు ఎవడూ సుఖపడ్డాడు అయినా కూడా అంతే అదే లోకం ఏదో సంతృప్తి చూడండి ఆనందం కృత్రిమం నిర్మమీతే నిరానందా అని ఒక సూత్రం ఒకటి వినోబభావ రాశాడు వీళ్ళకి వీళ్ళ మొహాలకి వీళ్ళకి ఆనందం అంటే ఏమిటో తెలియదు వీళ్ళకి నిరానందాహ వీళ్ళు నిరానందులు అని ఏం చేస్తారు ఏం చేస్తారు వాళ్ళకి జాతర అయింది కృత్రిమమైన ఆనందాన్ని నిర్మించుకుంటారు ఏమిటి కృత్రిమమైన ఆనందం ఏమిటంటే బర్త్డే పార్టీ ఒకటి వీడికి కృత్రిమమైన ఓ పార్టీ చేసుకుని దాంట్లో ఏదో ఆనందం వచ్చిందని కంగారు పడుతూ ఉంటాడు పిల్లలు ఈ పిల్లలు వచ్చేస్తే నాకేమో పితృదేవతలు వీడేమో తజ్ఞాలు పెట్టేస్తారు నేను మహానంద పడిపోతాడు వీడు ఊహించుకుంటూ ఉంటాడు ఏదో భ్రమ ఏదో ఒక ఆలోచన అని దాంట్లో ఆ దుఃఖంలో కొంత ఆనందాన్ని వెతుక్కునేందుకు ప్రయత్నం చేస్తుంది దాన్ని బట్టి మనకేం తెలిసింది నిరానందాహ ఆనందం అంటే ఏమిటో సంసారంలోకి అలా సంసార దుఃఖంతో ఆ బరువుతో ఉంటారు మనుషులు కాబట్టి ఈ దీనికి అంతకీ మిస్టేక్ ఏమిటి ఎక్కడ అజ్ఞానం అజ్ఞానం అంటే ఎక్కడ జ్ఞానం ఇప్పుడు పెళ్లి చేసుకోవడం అజ్ఞానం అన్న అభిప్రాయం కాదు పెళ్లి చేసుకోవడము లేకపోతే పిల్లలని కన్నామో అది అజ్ఞానం అని కాదు పెళ్లి చేసుకోవడం పిల్లల కన్నామో అది మనం చేసేది కాదు అది ఒక ప్రవాహంలో ఉంటుంది ఆ ప్రవాహం వెళ్ళిపోతుంటే వీడిపోతాడు దాంట్లో పెళ్లి చేసుకోవడం కదా వీడు కానీ వీడి చేసింది ఏమీ లేదు అలా అనిపిస్తుంది మనం చూస్తున్నాం కాబట్టి దీ పాయింట్ ఏంటంటే చాలా పెద్ద మిస్టేక్ ఉంది మన జీవితంలో ఈ మిస్టేక్ మూలంగానే మనం ఇన్ని చేసాం ఉత్తర వయస్సులో పడిపోయాం ఉత్తర వయస్సులోకి వచ్చాం కదా ఉత్తర వయస్సు తెలుసు కదా సరే ఉత్తర వయస్సులోకి వచ్చాం ఇప్పుడు ఇన్ని చేసుకుంటూ వచ్చాం ఎన్ని చేసాం లిస్టు రాస్తే ఎన్ని చేసాం కాబట్టి మీరు ఆలోచించండి మీరు ఎన్ని రూపాయలు సంపాదించి ఉంటారు మీరు ఎప్పుడైనా లెక్క వేయండి ఎన్ని రూపాయలు సంపాదించ కోట్లు సంపాదించి ఉంటారు కాబట్టి ఎన్ని కిలోల బియ్యం భోంచేసి ఉంటారు ఎంత ఎన్ని భోగాలను అనుభవించి ఎన్ని భోగానుభవాలు వచ్చి ఉంటాయి ఈ పాటికి ఎంతమంది బంధువుల్ని పోగొట్టారు ఎన్ని ఇళ్ళు వాకిళ్ళు పోగొట్టారు ఇన్ని పోగొట్టి ఇన్ని చేసి ఉత్తర వయస్సులో వీడు తనలో తనకు చూసుకుంటే వీడికి ఏం మిగిలింది ఏమైనా ఒక విశ్రాంతి ఉందా అభయం ఉన్నదా ఇంకా బెంగే ఏదో చేయాలని ఏదో అవ్వాలని బెంగ పడుతున్నాడా లేదా ఎందువల్ల ఈ భయంకరమైనటువంటి సమస్యకి పరిష్కారం ఏమిటి ఇన్ని చేసుకుంటూ ఉత్తర వయస్సులోకి వచ్చేపటికి అసలు సెటిల్మెంట్ అయిపోవాలి కదా మీరు సెటిల్ ఒక సెటిల్ అయిన వాడిని ఒకటి చూపించండి నాకు వన్ పర్సన్ హూ ఇస్ సెటిల్డ్ ఇన్ లైఫ్ యు షో మీ వన్ పర్సన్ నేను మీకు ఆత్మజ్ఞానం చూపిస్తా సెటిల్ అయిపోయి ఉండాలి వాడు ది నోబడి ఈజ్ నేను మీకు కాగితం మీద రాసిస్తా ఎవడు సెటిల్డ్ కాదు ఎవడు సెటిల్ అయ్యాడు ఇప్పుడు లక్షాధికారి కోట్లకి కష్టపడుతున్నాడు ఏం సెటిల్ అయ్యాడు ఇంకోడేమో ఇంత పూజ చేస్తే నాకంతలా నూట ఎనిమిది అడుగులు విగ్రహాన్ని పూజిస్తే నాకేదో వస్తుందని ఇంకోహడేమో ఇంకోటి ఏదో చేస్తున్నాడు ఏమైనా సెటిల్ అయ్యాడా ఎవడైనా సెటిల్ అయ్యాడా ఈ లోకంలోనూ ఏదో ఆ శివుని పూజిస్తే నాకేదో వస్తుందని ఇంకా తంటాలు పడుతూనే ఉన్నాం కదా మనం ఇంకో శివరాత్రి రాబోతుంది ఇన్ని శివరాత్రులు వచ్చి ఏమిటి ఉద్ధరించాం మనం ఇంకో శివరాత్రి ఏమి ఉద్ధరిస్తుంది ఎవడు సెటిల్ అయిన వాడిని ఒకటి చూపించండి ఇలా అన్నాను మరోలా అనుకోకుండా ఏదో ఒక వేగంలో ఇవ్వస్తూ ఉంటాయి కాబట్టిజ్ హ్యూజ్ ప్రాబ్లం హ్యూమన్ ప్రెడిక్కమెంట్ నేను చూస్తూ ఉంటాను కోటీశ్వరులను చూస్తాను నేను ఇక్కడ కోటీశ్వరులు ఎక్కడ అమెరికాలో కోటీశ్వరులు కెనడాలో కోటీశ్వరులు కనపడతారు అబ్బాయ్ చాలా ఇబ్బందుల్లో ఉంటారు వాళ్ళని చూస్తే వాళ్ళని చూస్తే అన్ఎన్వియబుల్ ఆరి వెర్రి మొహాలు మన వాళ్ళకన్నా మనం నయం అలా ఉంటారు చాలా ఇబ్బందుల్లో ఉంటారు మనోవేదన యొక్క భారం కింద నలిగిపోతూ ఉంటారు ఎవడూ సెటిల్ కాదు దీనికి కారణం ఏమిటంటే సో వాట్ ఈజ్ ది ఫండమెంటల్ మిస్టేక్ ఏమిటంటే నేను పుట్టాను అని అనుకోవడమే చూడండి నేను మొదటకు నేను ఫలానా పుట్టాను ఈ దేహమే నేను ఆ దేహానికి ధర్మాలు ఉంటాయి బ్రాహ్మణ క్షత్రియ అవన్నీ నేను ఆ దేహానికి సంబద్ధమైన ఉంటాయి భార్య భర్త పిల్లలు పీచు పిల్ల ఇవన్నీ సంబద్ధమైన పీచు అంటారు పీచు అంటే ఆ పీచు కూడా ఉంటుంది అక్కడ అది నా పీచు అని ఒకటి పెట్టు కూర్చుంటాడు ఆ పీచుతో ఏదో గిన్నెలోవి తోముకోవాలి అది అది కాస్త కనపడకపోతే మళ్ళీ పీచు కోసం వెతుక్కోవాలి నిజంగా వరవ వాళ్ళు వరవ ఈ బ్రష్లు ఇవి అక్కడ కొబ్బరి పీచును ఇసకాను అవి అక్కడ పెట్టుకునేవారు మూల ఆ నుయ్యి ఉంటుంది నుయ్యికి పళ్ళెలాగా ఒకటి ఉంటుంది అక్కడ మూల ఈ పీచులు ఇది వీడి సంసారం ఏంటంటే పిల్లలకు ఆ పీచు వీడి సంసారం ఇది అల్లి సంసారం వాడికి అధ్యత పిల్ల పీచు ఆ పీచుతో సహా వీడి సంసారం చీపురు గట్ట తీసుకుపోయారు అనుకోండి ఎంత ఇబ్బంది పడతారు పాపం అక్కడ చీపురు అక్కడ ఉంటుంది ఓ మూల పెట్టుకుంటారు దారికి అడ్డు రాకుండా అది కాస్త పట్టుకుపోయి ఎక్కడొత్తుడి చేసి అక్కడే పారేస్తే ఆ మనిషి ఏమైపోవాలి తర్వాత చీపులు కొట్ట కోసం వెతుక్కోవాలి మళ్ళీ చీపులు రావాలంటే ఆ కొబ్బరి కొబ్బరికాయలు దింపు తీస్తారు నెలకోసారి ఆ దింపు తీసినప్పుడు కొన్ని మట్టలు కింద పడుతాయి ఆ మట్టలు పోగేయాలి పోగేసి ఇంటికి ఈడ్చుకురావాలి ఆ ఆకుల్ని దూసి ఆ ఈనెలు తాడు కట్టి కట్టుకోవాలి అంత పని చేయాలి దానికి ఆ వంద చీపులు కట్టా మళ్ళీ నెల రోజుల దాకా ఆగాలి అది సామెత ఎనివే సో ఈ దేహానికి సంబద్ధములైనటువంటి భార్యాభర్త పిల్ల పీచు ఇవన్నీ నావి అనుకుంటూ ఉన్నాం ఎంతసేపు ఆ దేహాభిమానంతో ఉండడం ఉన్నది చూసారా అది అన్నమయ్య కోశం దట్ ఈస్ ది ఫండమెంటల్ మిస్టేక్ అంచేతనే మనం వివిధ మనకున్న సమ ఇది సమస్యలు అనుకోరే వాళ్ళు జనం సమస్యలు ఏమనుకుంటారంటే డబ్బు తక్కువ ఉందనో రాజకీయ అధికారం తక్కువైందనో పిల్లలు సరిగ్గా లేరనో లేదా పిల్లలు సరిగ్గా ఉన్నారనో వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేయనో పెళ్ళిళ్ళు అవలేదనో ఇలా అనుకుని దుఃఖపడతారు తప్ప నా ఫండమెంటల్ మిస్టేక్ అన్నమయ్య కోశము అనాత్మను ఆత్మ అనుకోవడము ప్రాణమయ కోశాన్ని ఆత్మ అనుకోవడము కర్తృత్వం నేను కర్తననుకోవడము నేను భోక్తను అనుకోవడము ఇవి నా ఫండమెంటల్ మిస్టేక్స్ ఇవి వీటి వల్ల నేను దుఃఖపడుతున్నాను అని ఎవడైనా అనుకున్నవాడు కనపడ్డాడో మీకు అలా అనుకుంటే వాడు విముక్తుడైపోతాడు దట్ ఈస్ ది ఫండమెంటల్ మిస్టేక్ అది పట్టించి కూడా ఎవడను వీడు ఆలోచిస్తాడు కూర్చుని ఏదో దుఃఖంగా ఉంది ఎందుకు దుఃఖంగా ఉంది వాడు కొడుకు ఫోన్ చేయలేదు లేకపోతే ఫోన్ చేసేదో అన్నాడు సరిగ్గా అనలేదు వాడేమో మర్యాద చేయలేదు ఏదో ఏదో దుఃఖపడుతూ ఉంటాడు అంతేగాని ఈ కొడుకు అన్నవాడు ఎవడసలు వీడు హూ ఈజ్ హీ ఎక్కడి నుంచి వచ్చాడు వాడు వాడు కొడుకు ఎందుకు అయ్యాడు నేను ఈ దేహం అవ్వబెట్టి వాడు నాకు కొడుకు అయ్యాడు నేను ఈ దేహమా అసలు ఏమై దిస్ బాడీ నేను ఈ బాడీ కాదనుకోండి వాడు ఏమవుతాడు ఏమో ఏమవుతాడు ఏమీ ఇవ్వడు అంటే ఇప్పుడు వాడికి ఏదైనా ఇచ్చేది ఉంటే ఇవ్వచ్చు నేను అది కాదంటలేదు వాడికి చేసే సహాయం ఏదైనా ఉంటే చేయవచ్చు దీనికోసం కొడుకు అవ్వనక్కర్లేదు తండ్రి కానక్కర్లేదు ఏవో ఇన్సిడెంటల్గా లోకానికి సంబంధించినవి ఏవో ఉంటాయి నా స్వరూ కాబట్టి వాడు ఇలా ఉన్నాడు వాడు అలా ఉన్నాడని తను దుఃఖిస్తూ కూర్చోవడమో లేకపోతే సుఖపడే ప్రయత్నం చేయడం కంటే నా స్వరూపమేమి అని తెలుసుకోవాల్సి ఉంటుంది నేను దేహము దేహము నేనా దేహాన్ని బట్టి నన్ను నేను ఎందుకు డిఫైన్ చేసుకోవాలి అని తన స్వరూపాన్ని తనే బంధించుకుని తను ఇది తను అది అని అనుకుంటూ దానివల్ల పుట్టేటువంటి ఘర్షణలో మనిషి జీవిస్తూ ఉంటాడు మీరు ఇందాక నేను చెప్పినట్టుగా అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశముల సంబంధము లేని శుద్ధమైన అహమస్మి అనే రూపంగా ఉండండి అహమస్మి ఎటువంటి ఆకాశము వంటి నేను ఆకాశంలో ఏమీ ఉండకూడదు ఇప్పుడు ఓ మహాత్ముడు చెప్తుంటే విన్నా నాకు బాగా మనస్సుకి ఎంతో ఆనందం అనిపించింది ఆయన ఏమని చెప్తున్నారంటే చూడు నువ్వు కూర్చో కూర్చుని అసలు ఏ సంకల్పాలు లేవు అసలు మనస్సులో ఆలోచన లేదు సంకల్పం లేదు సో నకించిదపించేతను శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా అసలు ఏ సంకల్పం లేదు అప్పుడు అలా నువ్వు ఎలా ఉన్నావు ఆకాశంలో ఉన్నావు యథాకం సంప్రసాకాశిత ఆకాశంలో ఉన్నావు ఈ లోపల నీకు డబ్బు గుర్తుకొచ్చింది ఎవడో లక్ష రూపాయలు ఇస్తానన్నాడు ఇస్తానన్నాడో ఇవ్వాలో అది ఆయన అలా చెప్తున్నాడు ఇవ్వాలి ఎవడో ఇవ్వాలో అది గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చేప్పటికీ ఏమైంది కంగారు పుట్టింది అశాంతి పుట్టింది ఇప్పుడు ఈ అశాంతి అది ఎందుకు వచ్చింది ధనం గుర్తుకు రాబట్టి వచ్చింది సపోజ్ నువ్వు ఆ ధనానికి సంబంధించిన సంకల్పాన్ని విడిచిపెట్టేసి ఆకాశము వలే అలా స్వచ్ఛంగా ఉండిపోయావనుకో నీలో కంగారు అశాంతి ఉంటాయా ఉండవు కాబట్టి ఇప్పుడు ఈ అశాంతి దేనివల్ల వచ్చింది అది నీ స్వరూపంలో భాగం కాదు నువ్వు అనవసరంగా అశాంతి నీ స్వరూపం అని కంగారు పడుతున్నావు నీ స్వరూపం కానే కాదు అది మనస్సు చేసినటువంటి ధన సంకల్పాన్ని బట్టి వచ్చింది అంటే మనోమయ కోశాన్ని బట్టి వచ్చింది నీకు అశాంతి మనోమయ కోశాన్ని నువ్వు కానే కాదు నువ్వు మనస్సుకి ఇండిఫరెంట్గా ఉండు దాన్ని నువ్వని అనుకోవద్దు ఆ ధనం నీదని అనుకోవద్దు దాని సంగతి తర్వాత చూద్దాం ముందు నువ్వు ఆకాశంలో ఉండు నీ స్వరూపంలో అశాంతి ఉందేమో నువ్వు పరిశీలన చేయి అని చెప్తున్నాడు ఆయన బాగా చెప్పాడు కాబట్టి మనల్ని మనం దేహమే నేను అనుకోవడం ద్వారా స్పేస్ నందు ఆకాశమునందు బద్దులమైపోయినాను అల్పులమైపోయినాము కాలమే నేను అనుకోవడం ద్వారా కాలమే నేను అంటేలాగా నేను ఫలానప్పుడు పుట్టాను ఇప్పుడు నా వయస్సు అరవై డెబ్భై ముసలివాణ్ణి అయిపోయాను అంటే వీడు కాలము యొక్క బంధంలో ఉన్నాడు అని అర్థం తనని తాను కాలమునకు బంధించుకున్నాడు తనని తాను ఒక లైఫ్ టైం నేను ఎనభై ఏళ్ళు బతుకుతాను ఓకే ఇంకో ఐదేళ్ళు బతికితే బాగుండును వీడు కోరిక ఏం కోరిక నీ దిక్కుమాల కోరిక ఏం కోరికది అసలు నాకు మృత్యువు ఉందా తెలుసుకోవాలి కానీ ఇంకో ఐదేళ్ళు బతికేడే అనుకోండి ఏమవుతుంది క్యా హోతా హే ఆ ఉన్న పళ్ళు రెండు కూడా ఊడి కింద పట్టలేదు ఇప్పుడు ఒక కట్టె పట్టుకుని నడుస్తున్నా ఇప్పుడు రెండు కట్టెలు పట్టుకుని నడవాల్సి ఉంటుంది లేకపోతే గుంజా కావిడీ వేసి అవలో తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి ఎందుకు అది ఉపయోగం ఏం కోరికది కోరికంటే ఎలాంటి కోరిక కావాలి అమృతత్వంకి విందటే అలాంటి కోరిక నేను ఇవాళ చచ్చిపోయినా పర్వాలేదు నాకు అమృతత్వం కావాలి అలాంటి కోరిక ఉండాలి కానీ ఇంకో ఐదేళ్లు బతికితే బాగుండదు ఏం చేస్తావు ఐదేళ్లు బతికి ఈ ఎనభై ఏళ్ళు బతికిన దానికి ఏం ఉద్ధరించినట్టు ఇంకో ఐదేళ్లు బతికితే ఏమైనట్టు బతకపోతే నష్టమే కాబట్టి మనిషి తనని తాను కాలప్రవాహంలో బంధించుకుని ఉండబట్టి ఈ సమస్యలన్నీ వచ్చినవి నేను కాలప్రవాహంలో ఉన్నానా నా స్వరూపము కాలానికి లోబడి ఉన్నదా ఎప్పుడైతే మీరు మీరు పనిచేయండి లైఫ్ అండ్ డెత్ సమస్యను పరిష్కారం చేయండి మీరు మిగతా సమస్యలు వాటంతటావే పరిష్కారం అయిపోతాయి లైఫ్ అండ్ డెత్ పరిష్కారం పుట్టింది ఎవరు చచ్చేది ఎవరు నేను పుట్టేనా నేను చచ్చిపోతాను ఈ సమస్య మీరు పరిష్కరించండి మిగిలిన సమస్యలు ఏమవుతాయో నేను చెప్తా కాబట్టి అన్నమయ కోశంతో మనోమయ కోశంతో ఆ తర్వాత సుఖ దుఃఖాల సమస్య పరిష్కారం చేయాలక్కర్లేదా ఎందుకంటే మనోమయ కోశం ఉంటే సుఖదుఖాల సమస్య ఉంటుంది ఆ సమస్యకి పరిష్కారం ఏమిటి అంటే నేను ఆకాశము వలె నిర్మలమైన శుద్ధ చిత్స్వరూపుడను ఈ దేహమే నేను ఈ మనస్సు నేను ఈ కర్తృత్వం నేను ఈ భోక్తృత్వం నేను నాది కులం మతం వర్గం అని ఈ విధమైనటువంటి ఇల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇల్యూషన్స్ అన్నిటినీ కూడా తిరస్కరించి అలాగే నిర్మలమైన ఆకాశమువ్వలే ఎందుకంటే ఇంతలా నేను ఎందుకు చెప్తున్నానంటే తైత్రీయం సారమే ఇది ఐదు కోశాలని తిరస్కరిస్తే ఇంక ఏమీ మిగలదు మీరు సంసారమనుకుంటున్నది మీ గురించి మీరు ఏవైతే అనుకుంటున్నారో అది ఏదీ మిగలదు దిగంబరుడు అయిపోతాడు ఐదు కోశాలని తిరస్కరిస్తే ఎప్పుడైతే దిగంబరుడు అంటే దిక్కులే అంబరముగాగలవాడు అంటే దిగ్రూపుడు అయిపోతాడు అయిపోతాడు అలా అర్థం శివుడు అయిపోతాడు అంతే శివోహం శివోహం శివుడై అంటే ముక్తి జీవన్ముక్తి కాబట్టి ఆ తైత్రీయంలో చేసిన వ్యాఖ్యానాన్ని మేము ఇంతకుముందు వ్యాఖ్యానం చేసాము అది ఆత్మా హ్యాకాశవద్త్యాది శ్లోకై అది తెలుసుకోవలసినది నా నా తార్కిక పరికల్పిత ఆత్మవత్ పురుషబుద్ధి ప్రమాణగమ్యతిప్రాయ తార్కికులు ఆత్మని కల్పించారు తార్కికులు అంటే యుక్తి ప్రధానులు సాంఖ్యులు తర్వాత వైశేషికులు నైయాయికులు తర్వాత ఒకప్పుడు మీమాంసకులు కూడా కొంత తర్క పోతారు పూర్వమీమాంసలో తర్కపాదము అని ఒక వాళ్ళు వీళ్ళందరూ కలిపి తార్కికులు వీళ్ళందరూ కలిపి ఈ పండితులు పండితులు అంటే పెద్ద పెద్ద పండితులు తర్క పండితులు వేదాంతం వ్యాకరణ వ్యాకరణం సరే అనుకోండి వాళ్ళ గోల వేరే ఉంటుంది వైశేషికులు నై్యాయికులు సాంఖ్యులు మీమాంసకులు వీళ్ళందరూ తర్కబలం మహామహాపండితులు ఈ తర్కబలాన్ని ఉపయోగించి తర్కబలాన్ని ఉపయోగిస్తారు ఉపయోగించి వాళ్ళు కల్పన చేస్తారు ఆత్మని కల్పిస్తారు వాళ్ళు కల్పించి ఆత్మను చూసారా అంత అసందర్భమైన అదే కానీ మరొకటి కాదు ఒకప్పుడు ఒక ప్రశ్న ఆ ప్రశ్నకు ఒకటిచ్చి సమాధానము చూస్తే ఆహా అజ్ఞానానికి పరాకాష్ఠ అనిపిస్తుంది ప్రశ్న ఒక్కటే కాదు ప్రశ్నేలాగో అజ్ఞానమే ప్రశ్న వేసిన వాడు అజ్ఞానంతో ప్రశ్న వేస్తాడు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పినవాడు ఆ సమాధానము ఆ మనిషి మొత్తం అంతా అజ్ఞానము యొక్క గూడు కింద ఈ తార్కికులు అలా ఉంటారు వీళ్ళు పెద్ద తర్కపటిమతోటి బాగా చర్చ చేసి చేసి చేసి వీళ్ళు ఏమని తేల్చారంటే ఆత్మ పూడుతుంది చచ్చిపోతుంది అది లోకాలకు వెళుతుంది దానికి ఏమో పుణ్యం ఉంటుంది పాపం ఉంటుంది సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది ధర్మం ఉంటుంది అధర్మం ఉంటుంది ఆత్మలన్నీ వేరు వేరు ఈ ఆత్మ వేరు ఆత్మ వేరు దేవుడు ఆత్మ వేరు ఎప్పుడు పెర్మనెంట్గా భిన్నమే ఈ ఆత్మ వెళ్ళి ఆ ఆత్మను చేరుకుంటుంది ఆ ఆత్మేమో ఏదో వైకుంఠం అనే లోకంలో ఉంటుంది ఈ ఆత్మ అక్కడ ఇలా మొదలుపెట్టి వాళ్ళు ఆ ఆకాశము వంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేక దానిని ఎంత పాడు చేసి పెట్టాలో అంత పాడు చేసి పెట్టారు కాబట్టి తార్కిక పరికల్పితమైనటువంటి ఆత్మ వలె వాళ్ళ ఆత్మ ఎటువంటిదంటే పురుష బుద్ధి ప్రమాణగమ్యమవుతూ ఉంటుంది మనిషి యొక్క బుద్ధి ఉంటుంది వాడు ఆ బుద్ధితో ఆలోచించి సెటిల్మెంట్ ఇస్తాడు ఇచ్చే ఆ బుద్ధే ప్రమాణం వాడికి దాంతో సెటిల్ చేస్తాడు సో అది ఆత్మ అంటాడు వాడు అటువంటి కల్పితమైన ఆత్మ అది ఆత్మ కానే కాదు ఇవి ఎలా ఉంటాయంటే దృష్టాంతం చెప్తే కొంచెం ఏదో అటాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అలా మీరు అనుకోద్దు దయచేసి ఎందుకంటే మొత్తం శాస్త్రమంతా కూడా నిగేషన్ ప్రధానంగా ఉంటుంది పాఠం మొదలు పెడితే పూర్తయి వరకు నిఘేషనే ఉంటుంది నేతి నేతి ఇత్యాదేశ అంతా నిఘేషనే ఉంటుంది నిఘేషన్ చేసి హడావిల్లో ఏవో రకరకాల నిఘేషన్లు పోతూ ఉంటాయి ఒకతను ఓ ప్రశ్న వేశాడు ధర్మ సందేహాలు ప్రశ్న కుమారస్వామి పెద్దవాడా గణపతి పెద్దవాడా అని ప్రశ్న ఈ ప్రశ్న విని నాకు తల తిరిగిపోయింది ఈ సమాధానం చెప్పేవాడు ఏమని చెప్పాలి చూడు ప్రశ్న యోగ్యమైన ప్రశ్న అయితే సమాధానం ఉంటుంది ఎప్పుడైతే ప్రశ్నయే అసందర్భమైన ప్రశ్నయో ఫాల్స్ ప్రమిస్ మీద ఉన్న ప్రశ్నయో ప్రశ్నే అలా ఏడిసినప్పుడు ఇంకా దానికి సమాధానం ఉండదు మరి ఏం చేయాలి ఈ ప్రశ్న సందర్భరహితమో అని తెలుసుకున్న వరమూసు కూరుకోవాలి అంతే ఉంటుంది యూ కెనాట్ ఆన్సర్ ఎ రాంగ్ క్వశ్చన్ యూ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ ఇట్ యాస్ రాంగ్ అండ్ కీప్ క్వయట్ కుమారస్వామి పెద్దయ గణపతి పెద్దయ్య అనే ప్రశ్న వెనకం ఉన్న బేసిస్ ఏమిటి శివుడు పార్వతి దేవుళ్ళు ఉన్నారు అంటే దేవుడు భార్యాభర్తలు కుటుంబలాగా దేవుళ్ళు ఉన్నారు వాళ్ళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎవడు పెద్దవాడు అంటే ఇప్పుడు మీరు ఏం చేశారు మన గృహస్థ జీవితంతో దేవుణ్ణి మీరు అంచనా వేశారు కదా ఈ అంచనా మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఏదో పురాణం నుంచి వచ్చింది అంటాడు ఉన్న పూజ స్వామిజీ ఏమంటున్నారు పురాణ సార్ వెరీ డేంజరస్ ఎందుకంటే అన్ని రకాలు దొరుకుతాయి దాంట్లో ఎవడో ద్రౌపది గురించి ఏదో నవలు రాశాడు ఆ నవల్లో ద్రౌపదికి ఏదో ఏదో క్యారెక్టరైజ్ చేసి పెట్టాడు రకరకాలుగా క్యారెక్టరైజ్ చేశాడు అది యోగ్యంగా చేయలేదు చాలా తప్పుగా చేసాడు ఇప్పుడు దాన్నే అపోజ్ చేయాలి దాన్ని అపోజ్ చేసేప్పుడు మేము మేము పురాణాలను చూస్తూ ఉన్నాం నువ్వు పురాణాలను చూస్తే ఇబ్బంది అవుతుంది చేయకు బాబు అన్నారు నువ్వు పురాణాలను చూసి ద్రౌపది ఇలాగంటిదని వాడంటే కాదని నువ్వంటే అది తెలియనిది కాదది అది సెటిల్మెంట్ రాదు ఎందుకంటే దాంట్లో ద్రౌపది పతివ్రత కాదు అని రాస్తాడు అదే కదా ఏం నీ అబ్జెక్షన్ అదే కదా ఇప్పుడు నువ్వేం చేయాలి ద్రౌపది పతివ్రత అంటో ఏదో పతివ్రత డెఫినేషన్స్ పురాణాలు గాథలు ఇవన్నీ దియ్యాలి దాంట్లో కనుక నువ్వు దిగేవంటే అవతల నీకంటే ఇంకో అరడదని పురాణాలు ఎక్కువ చదివిన ఇంకా వాడికి అదే పని నీకు ఇంకా చాలా పనులు ఉన్నాయి వాడికి అదే పని వాడి ఇంకో అన్నడదని పట్టుకొస్తాయి అప్పుడు మనం ఏమైపోతుందంటే బురదనంత నీ కెలికినట్టుగా తయారవుతుంది డేంజరస్ కాబట్టి నువ్వు నెగ్గలేవు దాంట్లో మరైతే ఏం చేయమంటారు మీరు ఏం చేయాలంటే ఆయన ద్రౌపది మీద చేసిన వ్యాఖ్యలు మా విశ్వాసాలపై ఆఘాతమవుతున్నాయి మేము ద్రౌపది పతివ్రతను మా నమ్మకము మేము అలా పూజ చేసుకుంటాము మా పూజ చేసుకునేదాన్ని వాడేమో అటాక్ చేశాడు అంతే నీ పాయింట్ నువ్వు అలాగే పో నీకు కోర్టులో నీకు లాభం కలుగుతుంది అని అన్నారు ఆయన కరెక్ట్ అన్నమాట చాలా కరెక్ట్ వీళ్ళు అటాక్ చేసి వీళ్ళు అబ్జెక్ట్ చేసిన ఐదు పాయింట్లు తీసుకొచ్చారు నా దగ్గరికి ఈ ఐదు పాయింట్లు ఆయన అలా రాసాడండి ఐదు మేము కోర్టులో అబ్జెక్ట్ చేద్దాం అనుకుంటున్నాము అని నేపన్నారు నేను ఐదును చూశాను ఐదులో రెండు టిక్ మార్కులు పెట్టి రెండు మీరు అబ్జెక్ట్ చేయొద్దని చెప్పాను ఏమన్నారు ఆ రెండు ఆయన రాసినవి కరెక్టే కరెక్టే అంటే ఎక్కడో నన్నయ్య రాసింది రాశాడు ఏం చేస్తారు మీరు నాన్నయ్యో ఇలా చెప్పాడు నేను ఇలా రాశానని కోర్టులో అన్నాడు అనుకోండి వేర్ విల్ యూ స్టాండ్ నీ పాయింట్ ఒకటి కొట్టుకుపోయింది కదా కాబట్టి ఆ పాయింట్ తీసేవి నువ్వే తీసాయి వాడు వాడు కొట్టేకముందు నువ్వే తీసాయి ఈ ఐదో పాయింట్ తీసాయి మరి రెండు మూడు నాలుగో ఆ బట్టే పెట్టాను ఎందుకంటే అలా ఎక్కడా లేదు వాడే కల్పించి రాశాడు అని నువ్వేం చేస్తావంటే హిందూ ధర్మ హిందూ విశ్వాసం మీద దెబ్బతీసాడు అని నువ్వు అటాక్ చేసుకో అంతే కానీ ఈ పురాణంలో ఇలా ఉంది నువ్వు వాళ్ళని తప్పు అంటే వాడు ఇంకోటి చూపించి నేను అన్నది రైట్ అని ప్రూవ్ చేస్తుంది చాలా ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇప్పుడు గణపతి పెద్దవాడా కుమారస్వామి పెద్దవాడా అంటే చూడు ఆ ప్రశ్న అది సందర్భం ఉన్న ప్రశ్న కాదు డ్రాప్ దట్ క్వశ్చన్ ఇట్ ఈజ్ ఆల్ రాంగ్ ఎందుకంటే పరమేశ్వరుని యొక్క ఒక శక్తిని గణపతి పేరుతోటి పరమేశ్వరుని యొక్క మరో శక్తిని స్కందుడు అనే పేరుతోటి మనం ఆరాధిస్తున్నాం అంతేగాని ఆయనకి భార్య ఉంది ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళలో ఒకడు ముందు పుట్టాడు తర్వాత రెండో వాడు పుట్టాడు అందుకోసం వీడు పెద్దవాడు చిన్న ఇలా మొదలు ది హోల్ థింగ్ కోసింది ది రాంగ్ డైరెక్షన్ సో డోంట్ ఆస్క్ దట్ క్వశ్చన్ అండ్ డోంట్ ట్రై టు ఆన్సర్ దట్ క్వశ్చన్ అని నేను చెప్పాలనుకుంటా కానీ ఈ లోపల ఈ పండితుడు ఏం చేశాడంటే ఆయన పురాణాలన్నింటినీ బాగా పరిశీలించి గణపతియే పెద్ద అని ప్రూవ్ చేశాడు ఇంకోహడు అన్నాడు మీ పురాణ పరిశీలన సగమే చేశారు మీరు పూర్తిగా చేయలేదండి మీరు ఈ ఫలానా పురాణం చూడలేదు ఆ పురాణం ప్రకారం కుమారస్వామియే పెద్ద అని ఇంకో ఆయన ప్రూవ్ చేశాడు ఇప్పుడు ఇంకా ఇద్దరూ సెటిల్మెంట్లోకి రాలేదు దే ఆర్ స్టిల్ స్ట్రగులింగ్ విత్ ఇట్ ఇలా ఉంటుంది జీవుడు పుట్టలేదని మనం అంటుంటే ఎవడు ముందు పుట్టాడు గణపతి ముందు పుట్టాడా కుమారస్వామి ముందు పుట్టాడారని వాళ్ళు దెబ్బలు కాబట్టి ఇది ఎందుకు చెప్పానో నాకు తెలీదు సో తార్కిక పరికల్పితత్వ చాలా పెద్ద పెద్ద పాండిత్యాలన్నీ చూపించి ఆఖరికి గణపతి ముందు పుట్టాడు కుమారస్వామి తర్వాత పుట్టాడని సెటిల్ చేశారనుకోండి అప్పుడు మీరు ఏం చేశారు గణపతిని కుమారస్వామి పుట్టుక గలవాళ్ళగా చేసి పెట్టారు కదా పుట్టుక గలవాళ్ళకేమొస్తుంది గిట్టుట ఉంటుంది కదా వాడు పరిచ్ఛిన్నుడు కదా ఏమి నిర్ణయం అది కాబట్టి ఈ తార్కికులు జీవన అనాత్వాన్ని జీవేశ్వర భేదాన్ని ఇలా కల్పించి పెట్టారు ఇదంతా కూడా చాలా అసందర్భమైనది తప్పు వాళ్ళ బుద్ధిని ఉపయోగించి చేశారు బుద్ధికి అందే సత్యం కాదు ఇది మీరు బుద్ధిని డ్రాప్ చేసి మీ స్వరూపంలో ఆకాశము వలె నిలిచి మీ సత్య రూపాన్ని తెలుసుకునే కృతార్థులు కావాలి యథార్కం సంప్రకాశిత బుద్ధి ప్రమాణగమ్యం కాదు ఎందుకంటే ఆకాశం ఎక్కడ ఓ మేఘశకలం ఎక్కడ ఈ మేఘశకలము ఆకాశాన్ని కొలవగలదా కొలవలేదు మన బుద్ధిలో వచ్చే సంకల్ప వికల్పములు మేఘశకలముల వంటివి వాటికి మూలంలో సంకల్ప వికల్పములకి అతీతమైన చైతన్యమే మనస్వరూపం తప్ప ఈ సంకల్ప వికల్పముల చేత నిర్ధారింపబడే పరిచ్ఛిన్న జీవస్ జీవతత్వం అని వీడు అంటాడో అది నీ స్వరూపము కాదు యథాఖం సంప్రకాశిత పోల్ అండి ఇవాళ పాఠంలో కొంచెం ఐ వాజ్ డైగ్రెసింగ్ ఎల్ దిస్ వే దట్ వే ప్లీజ్ టేక్ ఇట్ ఇన్ ది రైట్ స్పిరిట్ తర్వాత శ్లోకం ద్వయోర్ద్వయో మధు జ్ఞానే పరం బ్రహ్మ ప్రకాశితం పృథివ్యా ఉదరేకాశ ప్రకాశి ఇది తైత్రీయం అయిపోయింది ఇప్పుడు ఇంకా మళ్ళీ బృహదారంకంలోకి వచ్చాం బృహదారణ్యకంలో మధుజ్ఞానము దాన్నే విద్య అంటారు అక్కడ మధు విద్య అంటారు ఇక్కడ మధు జ్ఞానము అని ఈయనంటున్నారు అంటే ఆ శ్ శ్లోకం కుదరాలి కదా మధు విద్య అన్నారు అనుకోండి స్వప్నయభక్తి ఏమవుతుంది మధు విద్యాయాం అని ఆలోచింటుంది అప్పుడు అనుష్పు కుత విద్య అన్నా జ్ఞా జ్ఞానమున్నా ఒకటే ఉపాసన అని అర్థం ఆ ప్రకరణంలో మధువి మధువిద్య ఎందు పరంబ్రహ్మని బోధించి బోధించినారు పరం బ్రహ్మ ప్రకాశితం మధు విద్యలో పరబ్రహ్మని బోధించారు ఎలా బోధించారంటే ఓ పద్ధతి తీసుకున్నారు అక్కడ అదేమిటి ద్వయోహ ద్వయో రెండు రెండు తీసుకుని ఆ రెండింటిలో వేర్వేరుగా కనబడుతూ ఉన్నా ఒకే పరబ్రహ్మ గలదు అని బోధించారు ఇప్పుడు హిరణ్య గర్భుడు అక్కడ ఉన్నాడు సమష్టి నేను వ్యష్టి ఇక్కడ అక్కడ ఒకే పరబ్రహ్మగలడు అంటే అది ద్వయోహ ఇందు అలాగే అనమాట సంథింగ్ లైక్ దాట్ రెండేసి రెండేసి జంటలు తీసుకుని పరబ్రహ్మని బోధించారు అంటే ఇప్పుడు నేను మనుష్యుడను మళ్ళీ మళ్ళీ ఆనందగిరి చూసి చెప్తున్నా నేను మనుష్యుడను అన్నారనుకోండి మీరు ఏ కోశ్చంలో చిక్కుకున్నట్టు దేహం అన్నమయ కోశంలో మీరు బద్ధులే ఉన్నారు నేను ప్రాణిని అన్నారనుకోండి అదే కోశము ప్రాణమయ కోశం నేను తెలుసుకొని వాడను అన్నారనుకోండి మనోమయ కోశం మనోమయ కోశం మనస్సుతో తెలుసుకుంటారు సుఖ దుఃఖాలనే సంకల్ప వికల్పాలు ఇది ఇది ఘటము అంటే దాంట్లో విజ్ఞానమేముందు విజ్ఞానం అలాంటి పెట్టండి దానికి ఒకటి పెట్టాము ఒకటి రిజర్వ్ చేసి పెట్టాం విజ్ఞానం ఉందనుకోండి ఇది ఘటము ఘట సంకల్పం కలిగిందనుకోండి ఘటన్ని కళ్ళు మూసుకుని ఘటాన్ని సంకల్పించారనుకోండి ఇప్పుడు అది ఏమిటది మనోమయ కోశము నేను కర్తను విజ్ఞానమయ్యే కోశము నేను భోక్తను ఆనందమయ్యే కోశము ఈ విధంగా ఈ ఐదు కోశాలు మనకు అనుభవానికి వస్తున్నాయి అవడానికి ఐదైనా వీటన్నింటిలో ప్రకాశిస్తున్నా ఇవి అవి అసత్యములు అనాత్మలు వీటి ఎందు ప్రకాశిస్తున్నా సత్య ఆత్మ ఒక్కటియే అనే తైత్రీయ విషయాన్ని చెప్పి ఇప్పుడు ఐదింటిలో ప్రకాశించే పరమాత్మ అని చెప్పి ఇప్పుడు ద్వయోహ ద్వయోహ మధుజ్ఞానంలోకి వచ్చారు అని టీకాకారుడు బాగా ఇప్పుడు ద్వయోహ ద్వయోహంటే ఎలా చెప్తాడంటే అధ్యాత్మ ఇది అధ్యాత్మ అంటే తాను ఇది అధి దైవ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా గాయత్రి మంత్రం ఏంటండి ద్వయోహ అయిందా లేదా ఎలాగా ఇక్కడ నేనున్నా ఎదురుకుండా సూర్యమండలం ఉంది ఏమండే తత్సమితువరేణ్యం భర్గోదేవస్య ధీమహి ఆ తేజస్సును నేను ధ్యానం చేస్తున్నాను అది అధిదైవ ధియో యో నఃప్రచోదయా ఇక్కడ ఉండే బుద్ధిమూర్తులను అదే ఆత్మచైతన్యం ప్రకాశింపజేస్తుంది అది అధ్యాత్మ ఇప్పుడు గాయత్రి మంత్రం ఏం చేసింది అధ్యాత్మంలో ఉన్న తత్వాన్ని అధిదైవంలో ఉన్న తత్వాన్ని వేరు వేరు అనుకుంటున్నారు మీరు రెండు ఒకటే అని చెప్పింది గాయత్రి అంచేతనే గాయత్రి గొప్పది నా గాయత్రీయా పరం మంత్రం సో అది ద్వయోహైంది కదా అది ఇప్పుడు అలాగంటి ఉపాసన ఒకటి మధు విద్యలో ఉంది ఇవ్వ ఇది ఇది మధు విద్య అంటే దీంట్లో ఉంటుంది మీ దగ్గర ఉన్నాయి పుస్తకాలు ఏమండి దీంట్లో మధు అధ్యాయం రెండు ఐదో బ్రాహ్మణం ఇయం పృథివీ సర్వేషాం భూతానం మధు అంటారు రెండేసు రెండేసు చూడండి ఈ పృథివీ ఉన్నది సకల ప్రాణులకు ఈ పృథివీ తేనె మధు అంటే తేనె అంటే తేనె వంటిది తేనె అంటే నిజంగా తేనె చేస్తా అనుకున్నారు తేనె వంటిది ఓకే అంటే ఏమిటి ఇప్పుడు మనుషులు భోజనం ఎక్కడి నుంచి వస్తుంది పృథివీ నుంచి వస్తుంది పశువులు కుక్కలు నక్కలు అన్నీ పృథివిలోంచి ఆహారాన్ని తీసుకుంటాం ఆవు ఎక్కడ మేస్తుంది నేల మీద మేస్తుంది అంటే మరి నేలే కాదానికి తేనె మనకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది నేల నుంచే వస్తుంది ఇప్పుడు కాదండి మాకు అమెరికా నుంచి షిప్లో వచ్చిందంటే అక్కడ కూడా నేల నుంచే వచ్చింది కదండీ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినా నేల నుంచే పంజాబ్ నుంచి బాస్మతి రైస్ వచ్చింది చాలా అద్భుతంగా బిర్యానీకి బాగుంటుంది అది కూడా ఎక్కడి నుంచి వచ్చింది నేల నుంచి వచ్చింది కాబట్టి ఈ పృథివీ సకల ప్రాణులకు మధువు ఓకే అస్సాం పృథివ్యాం అమృతమయపురుష సూర్యమండలంలో పురుషుడు పరమాత్మ ఉన్నాడని గాయత్రి చెప్తే ఈ మధు విద్య ఈ పృథివీలో అమృతస్వరూపుడైన పరమాత్మ ఉన్నాడు అంచేతనే మధువు వచ్చింది అక్కడి పృథివిలో పరమాత్మ ఉన్నాడు శ్రీకృష్ణుడు ఏమన్నాడు గీతలో గామావిష్య భూతాన్ని ధారయామ్యహమోజస అన్నడ లేదా పుష్ణామిచౌషీ సర్వా సోమో భూత్వా రసాత్మక కాబట్టి పృథివీయందు పరమాత్మ గలడు ఓకే యశ్చాయమధ్యాత్మం శారీర అమృతమయపురుష పృథివీయందు ఏ పరమాత్మ ఉన్నాడో అదే పరమాత్మ ఈ దేహమునందు కూడా ఉన్నాడు బ్రహ్మేదగుం సర్వం కాబట్టి ఇక్కడ ఉన్న పరబ్రహ్మయే అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్న పాండు రంగడు అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్న పాండురంగుడు ఇక్కడ ఉన్నాడు ద్వయోహ కదా ఎక్కడ పండరీపురము దే హృదయము ద్వయోహ ఇక్కడ ఉపనిషత్తులో పృథివీ దేహము ఈ రెండింటి ఎందు ఒకే పరబ్రహ్మ ఉన్నాడు తర్వాత ఇమా ఆపస్సర్వేషాం భూతానం మధు ఈ జలములు ఉన్నాయి సకల ప్రాణులకు మధు జలము లేకపోతే ప్రాణమే లేదు ఏ తర్వాత అప్సు తేజో అమృతమయపురుష మళ్ళీ ఆ పరమాత్మ అమృతస్వరూపుడైన పరమాత్మ జలముల ఉన్నాడు అధ్యాత్మంలోకి రండి అమృతమయపురుష ఇక్కడ కూడా అమృతమయుడైన పురుషుడు పరమాత్మ గలడు బ్రహ్మేద సర్వం అది మంత్రం ఇక మూడో మంత్రంలోకి రండి వాయువు అన్ని ప్రాణులు గాలి పీల్చుకునే బ్రతుకుతున్నాయి కదా వాయువునందు అమృతమయ పురుషుడు ఉన్నాడు ఈ దేహంలో కూడా అమృతమయ పురుషుడు అదే అమృతమయ పురుషు ఇక్కడ కూడా గాలి ఉంది కదా అమృతమయ పురుషుడు ఉన్నాడు బ్రహ్మేతగుం సర్వం ఆదిత్యుడు అయం ఆదిత్య సర్వేషాం భూతానం మధు ఆదిత్యుడు లేకపోతే ప్రాణశక్తే ఉండదు కాబట్టి ఆయన మధువు అక్కడ అమృత ఉన్నాడు మళ్ళీ ఈ దేహమునందు కూడా అమృత ఈ విధంగా ద్వయోహ ద్వయోహ మధుజ్ఞానే రెండేసి రెండేసి తీసుకుంటూ ఉండటం సమష్టి వ్యష్టి ఆ సమష్టిలో ఉన్న పరమాత్మ వ్యష్టిలో ఉన్నాడు అని అలా చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి తీసుకున్నవి రెండు ద్వయోహ ద్వయోహ రెండేసి రెండేసి రెండేసి కానీ అమృత అమృత పర అమృత పురుషుడు రెండు రెండు రెండని చెప్పలేదు ఎక్కడో అమృత పురుషుడు ఉన్నాడు అక్కడో అమృత ఇప్పుడు మీరు ఏమని చెప్తారు వైకుంఠంలో అమృత పురుషుడు ఉన్నాడు ఆయన పేరేమిటి విష్ణువు ఇక్కడ అమృత పురుషుడు ఉన్నాడు ఇక్కడ అమృత పురుషుడు లేకపోతే ఏమీ లేదు చార్వాకుల మతంలో పడుతుంది వెళ్ళి ఈ దేహంతో అన్ని అంతమైపోయాయి అంటే అది చార్వాక మతం అవుతుంది ఈ దేహం నశించినా ఇక్కడ అమృత పురుషుడు ఉన్నాడు వీడు వైకుంఠానికి వెళ్తాడు పుణ్యం చేసుకుంటే ఒక ఈ అమృత పురుషుడు ఆ అమృత పురుషుడు ఉన్న వెళ్ళాడు అక్కడ ఏం చేస్తాడు అక్కడ భయం చేస్తాడు లేకపోతే ఏదో భోగాలు అనుభవిస్తాడు భజిస్తాడండి ఇక్కడ చేసిన భజన అక్కడ ఏమన్నా ఇక్కడ భజన చేస్తున్నామంటే ఏదో లేని ఓపిక తెచ్చుకుని చేస్తున్నాం సంసారం సంసారం కాబట్టి ఈ సంసారంలో దుఃఖము ఇది దీనించి బయటపడాలి అని అందరూ చెప్పారు కాబట్టి ఏదో లేని ఓపిక తెచ్చుకుని నాకు ఇంకా చాలా అనిపించినా ఒకసారి తలకాయ విధిల్చి చాలతో మళ్ళీ చేద్దాము అని భజన చేస్తున్నాడు వీడు ఇంకో వైకుంఠానికి వెళ్ళినా ఇంకా భజనే అంటే చాలా కష్టకరం కానీ వాళ్ళు అలాగే చెప్తారు ఈ భజన వైకుంఠానికి వెళ్ళినా తప్పదు మరి వైకుంఠంలో సముద్రం ఒకటి పాల సముద్రం ఉంటుంది ఇక్కడ ఉప్పు సముద్రం ఉంటుంది అక్కడ పాల సముద్రం ఉంటుంది పాల సముద్ర తరంగాలు వస్తూ ఉంటాయి వీడు బీచ్ ఒటును కూర్చుంటాడు కూర్చుని మహానందంగా ఉంటాడు అక్కడ వేడే దోమలో వేయ హాయిగా ఉంటుంది సుఖంగా ఉంటాడు మరి ఏం చేస్తాడు భజనం కరోతి మళ్ళీ భజనలోకి వచ్చింది సో అక్కడ పురుషుడు వేరు ఇక్కడ పురుషుడు వేరు అంటే మా అద్వైతులకి ఈ భేదవాదం ఇలాగే కనపడుతుంది మేము రెండు పనులు చేస్తాం భేదవాదాన్ని తిట్టనైనా తిట్టాం లేకపోతే ఇసుక పరిహాస ఉడాతే దాన్ని పరిహాసమైనా చేస్తాం ఇంకా అంతకంటే ఇంకేం చేస్తారు ఇప్పుడు మూర్ఖుణ్ణి తిట్టనైనా తిట్ట పరిహాసమైనా చేయాలి ఇంకా లెతువి పెట్టుకుంటారా లేకపోతే లేవు సో అది సంగతి ఇది ఇది అద్వైతం యొక్క లక్షణం అది ఎనీవే కాబట్టి శృతి అలా చెప్పలేదు శృతి అక్కడ ఒకడున్నాడు ఇక్కడ ఒకడున్నాడు వీడు వాడికి భక్తుడు దాసుడు ఏదో ఆరంభంలో చెప్పినా అంతిమంగా అలా చెప్పలేదు ఉపనిషత్తు అంటే ఇంకా అంతిమంలోకి వచ్చేసాను ఇంక దీనిపైన ఇంకేం లేదు కర్మకాండంలో మీరు చెప్పండి పర్వాలేదు ఇక్కడ ఏం చెప్పారంటే చూడవా సూర్యుడు వైకుంఠంలో ఉండడం ఏంటి వైకుంఠం మీకేం కనబడుతుందా పెడుతుందా వైకుంఠం ఎక్కడుంది వైకుంఠం ఇదే వైకుంఠం నీ చుట్టూ ఉన్న జగత్తుని నువ్వు వైకుంఠంగా మార్చే ఎలాగా సూర్యులో అమృత పురుషుడు ఉన్నాడు నాలో ఉన్నాడు అయిపోయింది వైకుంఠం ఇదే వైకుంఠం చంద్రుడిలో వాయువులో అప్పులలో పృథివీ ఎందు సర్వత్రా అమృత ఉన్నాడు అని ద్వయోహ ద్వయోహో పరంబ్రహ్మ ప్రకాశితం అలా చెప్పిందే కానీ అక్కడ వైకుంఠంలో ఒక ఆయన ఉన్నాడు నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావు అక్కడ భజన చేస్తావు ఆయన వేరే నువ్వు వేరే అలా చెప్పలేదు కాబట్టి ఒక చిన్న దృష్టాంతం పృథివ్యా ముదరే చేవా పృథివీ ఎందు ఏముందండి అన్నము కలదు ఉదరంలో ఏముంది అన్నము కలదు పృథివీలో అన్నం రూపంగా ఎవళ్ళున్నారు అమృత పురుషుడు పరమాత్మ ఉన్నాడు అన్నం రూపంగా అన్నం పరబ్రహ్మం ఈ ఉదరంలో ఎవడున్నాడు మళ్ళీ పరమాత్మే పృథివీలో పరమాత్మగా ఉండే అన్నాన్ని సృష్టించి ఆ అన్నాన్ని ఉదరంలో అగ్నిగా ఉండి పచనం చేస్తున్నాడు మీరు ఇవి ఈ తైత్రీయ వాక్యం అహమన్నం అహమన్నం అహమన్నం అహమన్నాదహ అహమన్నాదహ అహమన్నాదహ కలిపితే సంధి స్వరం అన్నీ వస్తాయి మిమ్మల్ని నా స్వరంతో ఇబ్బంది పెట్టడం ఎందుకంటే దాని తాత్పర్యం చెప్పేశాను నేను అన్నమును దినువాడను నేనే అన్నం అత్తి అన్న అధహ అన్నమును పచనము చేయువాడను నేనే అన్నము నేనే ఇప్పుడు పృథివ్యాం అన్నం ఉదరే అన్నాద రెండు ఒకే పరమాత్మ అని చెప్పారు అక్కడ యథాకాశ ప్రకాశిత మళ్ళీ మొదటి ఆకాశం ఇంకా ఈ ఆకాశం మనకి కంటిన్యూ అయిపోతుంది గమనించారా మూడో శ్లోకంతో ప్రారంభమై పన్నెండో శ్లోకంలో మళ్ళీ యథాకాశ ప్రకాశిత ఇప్పుడు అంతరిక్షంలో ఏ ఆకాశం ఉన్నదో ఘటంలో అదే ఆకాశం ఉన్నదో అని ఇది చెప్పడమైనది మధు అని అంటారు మధు ఆపహ మధు అని ఎందుకంటారంటే మాద్యంతి అనేతి మధు అనేన మాధ్యంతి అంటే ఆనంద ఆనందం ప్రాప్వంతి దీనితోటి ఆనందాన్ని పొందుతారు పృథివీ మనకు ఆనందాన్ని ఇస్తుంది అప్పులు ఆనందాన్ని ఇస్తాయి అనిచేత పృథివీ మధు అప్పులు మధు అప్పులు అంటే నీళ్లు జలములు వాయువు మధు ఎందుకంటే ఆనందాన్ని మీరు మధురా అనే పదం విన్నారా మధురా అన్నది మధు అనే పదం మీదనే రా అనే ప్రత్యయం స్వార్థే రన్ అర్థం మారదు కానీ రన్ అనే ప్రచయం లైక్ బాల ఏవ క ప్రచయం వచ్చినట్టుగా రన్ అనే ప్రత్యయం చేస్తే మధు ఏవ మధురం మధురం అనే మాట అది లౌకిక ప్రయోగం వైదిక ప్రయోగం మధు మధుర విద్య అనరు మధు విద్య కానీ లౌకిక ప్రయోగంలో వదనం మధురం నయనం మధురం మధురాధిపతి అఖిలం మధురం మధుర శబ్ద ప్రయోగం కాబట్టి వాస్తవంలో పృథివీ మధు ఉదరం మధు కానీ అసలైన మధు ఎవరో తెలుసిన పరం మధురాతి మధురం పరం బ్రహ్మ ప్రకాశితం ఇప్పుడు దీంట్లో గమనించాల్సింది ఏమిటంటే పరంబ్రహ్మని మధుగా ప్రతిపాదించడంలో అభిప్రాయం ఏమిటంటే మీకు ప్రీతి కలిగినది మధు అంటే ప్రీతి కలగాలి కదండి ప్రీతి కలిగినది ఇప్పుడు తేనె మీ తేనె మధురము ఎప్పుడు మధురం సీసాలో ఉంటే మధురమా నాలుగు మీద వేసుకుంటే మధురమా నాలుగు మీద వేసుకుంటేనే మధురం సీసాలో ఉంటే మధుర ఏం కాదు ఏమండి నేను అనుకున్నాను భారతదేశంలో స్వచ్ఛమైన తేనె లేదు అని నేను అనుకున్నా కానీ డాబర్ వాడు అడ్వర్టైజ్మెంట్లో మాది స్వచ్ఛమైన తేనె అంటున్నాడు అదేదో కొంచెం వెరిఫై చేయదగ్గ మాట ఎందుకంటే స్వచ్ఛమైన తేనె లేదు అని నేను అనుకున్నాను ఎందుకంటే స్వచ్ఛమైన తేనె ఉండాలంటే చెట్లు ఉండాలి చెట్లుండి పువ్వులుండి తేనెటీగలుంటే స్వచ్ఛమైన తేనె వస్తుంది చెట్లు కొట్టేసాం కదా ఎక్కడా చెట్లు లేవు అడవుల్లోకి వెళ్ళి చెట్టు తేనె పట్టుకుని గిరిజనులు అంత అమాయక గిరిజనులు ఎవరు లేరు ఇప్పుడు గిరిజనులు అందరూ ధర్నాలు చేస్తున్నారు అడవికి వెళ్ళి తేనెవడ పడతాడు కాబట్టి నేను గిరిజన్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ని అడిగాను ఆంధ్రప్రదేశ్ గిరిజను కోఆపరేటివ్ కార్పొరేషన్ ఏదో ఉంది వాళ్ళు తేనె అమ్ముతూ ఉంటారు సీసాల్లో ఆయన అడిగాను ఏమిటండి తేనెని అదేమీ తేనె కాదని నేను చెప్పాడు ఈ మధ్యన ఒక క్లెయిమ్ ఏదో ఉంది వాళ్ళు హిమాలయాల్లో ఏదో కలెక్ట్ చేస్తున్నామని క్లెయిమ్ ఉంది కాబట్టి ఆ క్లెయిమ్ మేబీ కరెక్ట్ ఇజ్రేల్లో తేను ఉంది అమెరికాలో తేను ఉంది ఇంకా చాలా చోట్ల ఉంది భారతదేశంలో ఎందుకంటే అక్కడ కల్తీ చేయరు అక్కడ అడల్టరేట్ చేయరు తేనుంటే ఉందని అమ్ముతారు లేకపోతే మానేస్తారు కానీ అడల్టరేషన్ ఉండదు ఇంచుమించు ఉండదనే నాకు ఎక్కడా కనపడలేదు మరి వీళ్ళు తేనె కేరళలో ఏమైనా ఉంటే ఉండొచ్చు ఎనీవే ఇప్పుడు తేనె నాలుగు మీద వేసుకుంటేనే ప్రియమైనది నాలుగు చేదుగా ఉందనుకోండి సపోజ్ అప్పుడు ప్రియం అవుతుందా అవదు లేదా నాలుక తేదుగా ఉన్న పెట్టండి మీ మనస్సు దుఃఖంతో ఉందనుకోండి అప్పుడు ఈ నాలుగు మీద వేసుకుంటే అది ప్రియం అవుతుందా అంటే ఏమిటనమాట ఈ ప్రియత్వము ఏవో సుగరు అలలాంటి పెట్టండి దానియందుండే ప్రీతి అది ఎక్కడి నుంచి వస్తుంది సీసాల నుంచి లోపల నుంచి వస్తుందా లోపల నుంచి వస్తుంది ఆ ప్రీతి యొక్క మూలస్థానము ఎక్కడి నుంచి ఆ ప్రీతి ఆవిర్భవిస్తోందో అది ఆత్మతత్వం మరొకటి కాదు అది నీ స్వరూపము ఆ బీయింగ్ సచ్చిదాత్మనుంచీ సకలమైన ప్రీతి ఆవిర్భవిస్తుంది కాబట్టి మధురాతి మధురమైనది ఆత్మరూపంగా ఉన్న పరబ్రహ్మయే కానీ మరొకటి కాదు అని మధువిద్య యొక్క సారాంశం ఇది రేపు క్లాసులో ఫినిష్ చేద్దాం ఓం పౌర్ణమ పౌర్ణమి పూర్ణ పూర్ణముచ్యే పూర్ణశ పౌర్ణమ పూర్ణమైవాశిష్యతే ఓం శాంతి శాంతి عليه او مشي يقول لي شلون هو اريد ان اتحدث شيء صار قبل مو شوي